సోదర్ మేస ప్రభావ పరిశుభేవ నీతి మంత్రుల ఆ బ్రాహ్మ సాకులు గొప్ప దేవ ఆ కలవరి సులభ ప్రభ మా పాపం శాప రోగాలు మా వ్యసన అలాని అనాది అని మా చెడుతనం మీరు భరించి మాకు శిక్ష మీరు శిక్షించి మా శిక్ష ప్రభా కొట్టేసి ముడం తిరిగి అలాడి అనాది ఆత్మీయ ఎజ్రాయల్ గా మార్చిన దేవానికి శోతం వేసా మాకేందరో మాట్లాడి పరిశుద్ధాత్మకు కావాలా అలానే రాణి బిడ్డలు నడిపించి ఆటగాదాలి ఇద్దరం ఇచ్చినా నేశ్వరా నీకు తగలు చేస్తున్నాప్రభ అలడి నా దీవానికి సోతం చేస్తున్నా అంచు వాక్యం లేదు కల నీ చేతిలో బలవంతం మార్చమనేస్తున్నా ప్రభుయ నా కొలువైన ఏ సయ్యా నా అనువనువు నిన్నే ప్రస్తుతించే కీర్తనీయుడా నారుదయార్పణతు ప్రణమిల్లేదనే నీ సన్నిధిలో పూజార్హుడా నారుదయార్పణతో ప్రణమిల్లేదనే నీ సన్నిధిలో పూజారు పూజారుహుడం నృదయాన్న కొలువైన ఏ సయ్యా అగ్ని ఏడంతలయ్యి మండు చుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని ఏడంతలై మండు చుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లరే శత్రు సమూహము అల్లడేనే అగ్ని బలము చల్లనే శత్రు సమూహము అల్లాడేనే నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నృదయాన్న కొలువైన అంత వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నందుకే నా పరుగు సర్దక సార్ధకమాయనే అంత వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సర్దక మాయనే ఎందు పడి నా ప్రాయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచేను మీ ఎందు పడి నా ప్రాయాసము శాశ్వత కృపగా నా ఎందు నిలిచెను నీ విశ్వాసమే నన్ను బల పరచేనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును నీపై విశ్వాసమే నన్ను బలపరచేనే నా స్వరమిత్తి నిన్నే కీర్తింతును నా హృదయా నా కొలువైన ఏ సయ్యా నది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవరైనా రుద్ధి చేసింది నీవే కదా విత్తి నది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవ్వరై నను వృద్ధి చేసింది నీవే కాదా సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినవే సంఘక్షేమభిరుద్ధికే పరిచర్య ధర్మము నియమించినవే నీ ఉపదేశమే నన్ను స్థిరపరచేనే నా సర్వము నీకే అర్పితును నీ ఉపదేశమే నన్ను స్థిరపరచేనే నా స్వరము నా సర్వము నీకే అర్పితును నృదయాన్న కొలువైన ఏ సయ్యా నా అనువనువు నిన్నే ప్రస్తుతించీర్తనీయుడా నృదయార్పణతో ప్రణమిల్లదని నీ సన్నిధిలో పూజార్హుడా నారుదయార్పణత్వం ప్రణమిల్లదనే నీ సన్నిధిలో పూజార్హుడా నృదయా నా కొలువైన ఏ సయ్యా ఆయని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్థుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత సంగీతము స్థుతుల మధ్యలో నివాసం చేసే దూతల పొగడే దేవుడయనే స్థుతుల మధ్యలో నీవాసం చేసే దూతల పొగడే దేవుడయనే వేడుచుండు భక్తుల మొర్ర విని వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయని నా సంగీతము బలమైన కోటయును జీవ ధిపతియు ఆయనే జీవిత కాలం ఎలా స్థుతించదము జీవాధిపతి ఆయనే జీవిత కాలం ఎలా స్థుతించదము ఆయని నా సంగీతము ఇద్దరు ముగ్గురు నానా మమున ఏకీ భావించిన వారి మధ్యాలోనా ఇద్దరు ముగ్గురు నానామమున ఏకీ వారి మధ్యలోనా ఉండేదానని నా మనదే ఉండిదా నని నా మన యసుని కరములు తట్ నిత్యం స్థుతించేదము కరములు తట్టి నిత్యం స్థుతించేదము ఆయని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమిల్లా స్థుతించేదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమిల్లా యని నా సంగీతము సృష్టికర్త క్రిస్తు యేసు నామామునా జీవిత కాలమెలా కీర్తించదాము సృష్టికర్త క్రీస్తు యేసు నామామునా జీవిత కాలమిల్లా కీర్తించేదాము రాకడాలో ప్రభుతో నిత్యముందుము రాకడాలో ప్రభుతో నిత్యముందుము మృకేదముస్తుతించదము పొగడేదము మృకేదముస్తుతించదము పొగడెదము ఆయని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్దము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్స్తుతించెదము నా సంగీతము హలో యా ప్రైజ్ బ్రదర్ బ్రదర్ మీరు కూడా ఒక పాట పాడండి బ్రదర్ జ్యోతిర్మయూడా నా ప్రాణప్రియుడ స్తుమహిమనికే జ్యోతిర్మయూడా నా ప్రాణప్రియుడ స్తుమహిమనికే నాత్మలో అనుక్షణం నా అతిశయము నీవే ఆనందము నీవే నా ఆరాధనా నివే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నివే జ్యోతిర్మయూడాన్ ప్రాణ ప్రియుడా స్తతి మహిమలు జ్యోతిర్మయూడా నా ప్రాణ ప్రియుడా స్తతి మహిమలుకే నా పరలు కపు తండ్రి వ్యవసాయ నా పరలు కపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలో నీ ద్రాక్ష వల్లితో నన్ను అంటు కాటి స్థిర పరచావా నీ తోటలో నీ ద్రాక్ష వల్లితో నన్ను అంటు కాటి స్థిర చవ జ్యోతిర్మయూడా ప్రాణ ప్రియుడ స్తుమహిమనికే నా ప్రాణ ప్రియుడా తుతి మహిమలు నీకే నా పరలోకపు కపు తండ్రి నా మంచి కుం నా పరలోకపు కపు తండ్రి నా మంచి కుం మరి నీకిష్టమైనా పాత్రను చేయా నన్ను విసిరేయక సారై ఉంచావా నీకిష్టమైనా పాత్రను చేయ नु बस का सार पै उचतिर्मयु ना प्राण प्रियु स्तुति महिमलुनी के ज्योतिर्मयु ना प्राण प्रियु स्तुति महिमलुनी के ना तंड्री कुमार పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియకదేవా ఆది సంబూతుడా నిన్ను నేనే మనీ ఆరాధించేద త్రియక దేవా ఆది సంబూతుడా నిన్ను నేనే మనీ రాధించద జ్యోతిర్మయడా నా ప్రాణప్రీయుడ స్తుమహిమలు నీకే జ్యోతిర్మయడా నా ప్రాణప్రీయుడా తిమేమనీకే నా ఆత్మ అనుక్షణం నా అతిశయము నీవే నాందమునీ నా ఆరాధనా నీవే అతిశయము నీవే నాందమునీ నా ఆరాధనా నీవే జ్యోతిర్మయూడా ప్రాణ ప్రియుడా స్తిమహిమలుకే జుంటతేనే దారల కన్నా ఏ సునామే మధురం ఏ సన్నిధినే మరువ దారల కన్నా ఏ సునామే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను జీవిత ంతా ఆనందించేదా ఏ సయ్యనే జుంటతేనే దారల కన్నా ఏ సునామే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జుంటతేనే దారల కన్నా ఏ సునామే మధురం ఏ సన్నిధినే మరువ నామే బహుపూజనీయము నాపై దృష్టి నిలుబి సంతృష్టిగా నను ఉంచి ఏసయ్య నామే బహుపూజనీయము నాపై దృష్టి నిలుపి సంతృష్టిగా గనను ఉంచి నన్నెంత గానా దివించి జీవ జలపు ఊటలతో ఉంపజేసేనే నన్నెంత గానా దీవించి జీవ జల పూటలతో ఉజీవింపజేసేనే జుంటతేనే దారల ఖన్నా ఏ మధురం ఏసయ్య సన్నిధినే మరువ జాలను జుంటతేనే దారల కన్నా ఏ సునామే మధురం ఏ సన్నిధినే మరువ జాలను ఎసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నాతోడై నిలిచిక్షేమముగా నను దాచి ఎసయ్య నామే బలమైన దుర్గము నాతోడై నిలిచి క్షేమముగా నను దాచి నన్నంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసని నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసని జుంటతేనే దారలఖన్నా ఏసునామ మే మధురం ఏ సయ్య సన్నిధినే మధురం ఏ సన్నిధినే మరువ తైలము నాలో నివసించి సువాసన గణను మార్చి ఏ సయ్య నామే పరిమలా తైలము నాలో నివసించి సువాసన గణను మార్చి నన్నంత గానో ప్రేమించి విజయోస్తవాలతో ఊరేగింపజేసని నన్నంత గానో ప్రేమించి విజయోస్తవాలతో ఊరేగింపజేసని జుంట దారల కన్నా మధురం య్య సన్నిధినే మరువజాలను జుంటతేనే దారల కన్నా ఏసు నామే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించదా నా జీవిత కాలమంతా ఆనందించేదా నా ఏ సయ్యనే ఆరాధించేదా జుంటతేనే దారల కన్నా ఏసు నా మమ్మే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జ జుంటే కన్నా ఏస్తున్నా తండ్రిగా నున్న ఏ సురాజ నిరంతరం నువ్వు స్తోత్రారుడవు మాకు తండ్రిగా నున్నురాజ నిరంతరం నువ్వు స్తోత్రారుడవు భూమాకాశము సమస్తమా నీవశం నీవశం భూమాకాశము సమస్తము నీవశం నీవశం అల్లేమి లేన లేమి లేన లే మహత్యము ప్రభావమును నీకే తేజస్యో గణతయూ నీకే మహత్యమును ప్రభావమును నీకే తేజస్సును ఘనతయూ నీకే రాజ్యము నీది అధిపతి నీవే రాజ్యము నీది అధిపతి నీవే నీకు సమస్తము ఎల్లువాడవు నీవు సమస్తము ఎల్లువాడవు అల్లేలుయా మెనల్లేలుయా ినేలు అల్లే అల్లే ఐశ్వర్యము గొప్పతనము నీవే బలమనో పరాక్రమము నీవే ఐశ్వర్యము గొప్పతనము నీవే బలమును పరాక్రమము నీవే హెచ్చించు వాడవు బలమిచ్చు వాడవు నీవు సమస్తము ఇల్లు నీవు సమస్తము ఇల్లు వాడవు అల్లేలుయా మమెనల్ లేలుయా అల్లేలుయామెలుయా లేలుయా మెనల్లేలుయా అల్లేలుయా మెనల్లేలుయా కృతజ్ఞతలు స్థుతి స్తోత్రములు నీకే కీర్తియు ప్రశంసయు నీ నామముకే కృతజ్ఞతలు స్థుతి స్తోత్రములు నీకే కీర్తియు ప్రశంసయు నీ నామముకే అన్నియు నీవే అంతము నువే అన్నీయువే అంతయూ నీవే నీవు సమస్త ముయలవాడవు నీవు సమస్త ముయడవు అుయ ఆమెన లేయ అల్లుయ ఆమె లుయ అమె లుయ అుయ ఆమెనల్లేయ మగు తండ్రిగా ఏ రాజ నిరంతరం నీవు స్తోత్రారుడ మగు తండ్రిగనున్న ఏసు రాజా నిరంతరం నువ్వు స్తోత్రారుడ భూమూ ఆకా ఆకాశము సమస్తముని వశే భూమయూ ఆకాశం సమస్తముని వశే అల్లే లుయేనల్లే లుయ hallelujah amen hallelujah hallelujah amen hallelujah hallelujah amen hallelujah praise the lord brothers ah praise the lord sister praise the lord praise the lord, praise the lord. sister saraj brother mere ek paata padta raha brother anna sarajanna praise the lordanna హల్ని పడదము యసు రాజు మహిమను చాటెదము హల్ని పడదము ఇసు రాజు మహిమను చాటెదము హల్లు హయా హల్లే హల్లే శక్తివంతుడాయనే నీ శ్రమను బాపును ముక్తిదాత నీ స్థితి అంత మార్చును శక్తివంతుడాయనే నీ శ్రమలను బాపును ముక్తిదాతనే నీ స్థితి అంత మార్చును సత్యవంతుడాయనే నిన్ను నీతి మందుని చేయును సత్యవంతుడాయనే నిన్ను నీతి మందుని చేయును మృత్యుంజేయుడాయనే నిన్ను మృత్యుందిలేపును మృత్యుంజయుడాయే నిన్ను మృత్యుందిలేపును అల్లేయని పాడదము యేసు రాజు మహిమను చాటదము హల్లేయని పాడదము యేసు మహిమను చాటదము హల్లే హల్లే హల్ అల్లే హల్ అల్లే హల్ పరిశుద్ధుడయనే పవిత్రతను కూర్చును పరమాత్ముడాయని పరలోకము చేర్చును పరిశుద్ధుడాయని పవిత్రతను కూర్చును పరమాత్ముడాయని పరలోకము చేర్చును పరమ వైద్యుడాయని నీ గాయములనుపును పరమ వైద్యుడాయనే నీ మాన్పును. పరోపకార్యాయనే నీ అక్కరలను తీర్చును పరోపకార్యాయని నీ అక్కరలను తీర్చును ని పాడదము ఇసు రాజు మహిమను చాటదము అల్లి పాడదము ఇసు రాజు మహిమను చాటదము హల్లు సుబ్రభా పర్శున దేవాణిమంతుడా ఇది మాకు ఇచ్చిన ఇంతమంది చూడలేకున్నారు ఈ వాక్యం ధ్యానం మీ జ్ఞానం తెచ్చు నా ప్రభా మీ ఆత్మ నడిపిచ్చింది మా సబ్బుద్ది తొలగించి మా మా ప్రాంత మీకు అధికారం ధర ప్రభ మీరే ఆత్మ ధర నడిపించి సహాయించని ఆటకాలు తొలగించి మీరే నడిపించి ఆది కాండం నైన్టీన్ంతొమ్మిదో చదువు ఆ సాయంకాలం ఆ ఇద్దరు దేవదూతలు ఆ సాయంకాలం ముందు ఇద్దరు దేవదూతలు లోతు ఇంటికి పంపిబడ ఇక్కడ ఆ సాయంకాలం లోతు ఇంటికి ఇక్కడ వచ్చిండ్రు ఆ దూతలు వచ్చినప్పుడు లోతు ఎక్కడ ఉన్నట్ట చూసాం ఇక్కడ ఆ సాయంకాలం ఆ ఇద్దరు దేవదూతలు సొదము చేరునప్పటికి లోతు కూర్చుండి ఉండెను అనవలి లోతు ఏం చేసినా ఆ గేట్ దగ్గర కూర్చొని ఉన్నాను గేట్ కొంచెం కన్వీనియంట్ గేట్ కదా అక్కడ కూర్చొని ఉన్న కానీ లోతుకు తెలుగు దూతలు ఎట్ట గుర్తుపట్టు ఒక దైవ జ్ఞానం ఉంటేనే గుర్తుపెట్టగలరు దైవ జ్ఞానం ఉంటే ఆ దూతలు సాయంకాలం అంటే చీకటి చీకటి మగ్గర మన పగటి మగడా సాయంకాలం వచ్చి ఇక్కడ వచ్చే కాలంలో వచ్చిన వారు ఇక్కడ చూస్తే లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి ఇది దైవ జ్ఞానం మనం దాన్ని గుర్తుపట్టగల లోతు చూసి చూసినంటే ఆ దూతల్ని చూసి సాయంకాలంలో వాళ్ళ శాస్త్రాన్ని నమస్కారం చేశాను అక్కడ చూస్తే అయితే లోతు దైవ జ్ఞానం కనుక ఆ చూసి ఏం చేసిన సార్కాన్ని నమస్కారం చేసిందంట చూస్తే ఇక్కడ చూద్దాం నా ప్రభువులారా నా ప్రభువులారా ప్రభువులు అంటే వేలేవాడు ప్రభు అంటే వేలేవాడు కనుక నా ప్రభువులారా దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెల్లబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి అలా రాత్రి వెళ్ళబూచి కాలు కొడుకుని ఆ కాలంలో ఏం చేస్తుండే వచ్చిన ఏం చేస్తుండే వాళ్ళ యొక్క అక్కడ ఒక గంగళం మేము గంగలం పెట్టి లేకుండే కొండ అవి కా నీళ్ళిస్తారు కాలంలో ఆ కాలు కడిగి లోపల అయితే ఇక్కడ చూసి కాలు కొడుకొని మీరు పెందల లేచి పెందల లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను మీతోను వెళ్ళవచ్చును అంటే లోతుకు తెలియదు ఎందుకు వచ్చాడు తెలియదు అక్కడ చూస్తే అయితే ఇక్కడ దూతలు ఏమంటున్నారు ఇక్కడ అందుకు వారు అలాగే కాదు అలాగే కాదు అలా వాళ్ళు వచ్చిన పని చేస్తాను ఎక్కువ ఉండలేరు అలాగా కాదు నువ్వు చెప్పింది ఇక్కడ ఉండి పొద్దుగాలా పోమంటారు కానీ అలాగా కాదని దూతలు అంటారు అక్కడ అయితే అలాగు కాదు నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పి నడివీధిలో నడబుధి నుంచి అంటే నడివీధ మేము వెళ్ళిపోతాం రాత్రిపుచ్చి వెళ్ళిపోతామని ఇక్కడ అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు అలా మిక్కిలి బలవంతం చేసినప్పుడు ఇక చూస్తే ఏం చేసి బలవంతులు చేసినట్ట ఉండాలా ఉండాలి బలవంతు చేసి అయితే ఇక వారు అతన్ని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అట్లా బలవంత చేసినాక వాళ్ళ ఇంటికి తిరిగి వాళ్ళు ఏం చేసి ఇంటా ప్రవేశించి వాళ్ళు అతడు వారికి విందు చేసి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా అలానే పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి అలానే వాళ్ళు భోజనం చేసిరి వారు పండుకొనక ముందు వాళ్ళు పండుకొనక ఆ పట్టణస్థులు ఆ పట్టణులు అనగా సుధమ మనుషులు అలాగే ఆ పట్టణం మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరును అలాగే ఆ బాలురు వృద్ధులు ప్రజలందరూ నుండి కూడి వచ్చి నలుదిక్కుల నుండి కూడి వచ్చి చూడండి సుద్రపట్నంలో అంత భయంకర పాపం అక్కడ ఉండి బైబిల్ ధర చూపిస్తున్నాం అయితే ఆ కాలంలో ఈ కాలంలో దానికన్నా ఎక్కువగా పాపం ఇక్కడ పండి చూస్తే బాలుడు వృధుడు చూస్తే అందరు పాపంకు పాపం కూర్చుని వారు అలా పాపంకు పాపం కూర్చుకనుక నాలుగు చూసి మళ్ళీ లోతుంటూ ఏం చేస్తుంటూ చుట్టుముట్టు వారు కూరుకున్నారంట చూడు నలుదిక్కల నుండి కూడి ఆ ఇల్లు చుట్ట ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి లోతును పిలిచి ఈ రాత్రిని ఎద్దుకు వచ్చిన మనుషులు ఎక్కడ అలా అడిగ ఈ రాత్రి ఈ మనుషులు ఎక్కడా అంటే ఆ పట్టు వస్తుంటే దూతలు చూసిండు వాళ్ళు వస్తుంటే వాళ్ళు చూసిండు కనుక ఈ రాత్రిని దగ్గర వచ్చిన మనుషులు ఎక్కడా అని ఆ లోతుతో చెప్తుండక్కడ మేము వారిని కూడినట్లు మేము వాళ్ళని మా యుద్ధకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా చూడండి ఎంత భయంకర పాపం చూడండి అంతే వాళ్ళ నేను కొన్ని వెలుపకి తీసుకురామని లోతు చెప్తారు లోతు ఏం ఉత్తరం అక్కడ లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి వెనుక తలుపు వేసి అన్నలారా అన్నలారా ఇంత పాతకము కట్టుకున్న కూడి ఇంత పాతకము కట్టుకోకూడి అని వాళ్ళకు ఏం చేస్తాం బతిమాడుకుంటాడు లోతు ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు పురుషుని ఇద్దరు కూతురు ఉన్నారు పురుషులు కూడని ఇద్దరు కుమార్తెలు నా దగ్గర ఉన్నారు సెలవైతే వారిని మీ యుద్ధకు సెలవు అయితే వాళ్ళ వెళ్ళపలకు తీసుకొని వచ్చేదను వెసు వచ్చు వారిని మీకు ఇష్టానికి వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడు ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక ఈ మనుషులు నా దగ్గర వచ్చినారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు ఏమి చేయకూడనప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని వాళ్ళ అవతలకు పొమ్మని వెనకు నూకేస్తున్న వీళ్ళు ప్రజల మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి అలా అయ్యమంటారు అక్కడ నువ్వు చూసి ఏమంటే లోతు అక్కడ పదేశికి వచ్చింది కదా అక్కడ అక్కడ చూస్తే లోత్ పరద వీడు మనకు నేర్పి వారు ఏమంటారు అక్కడ తీర్పరిగా నుండా చూస్తున్నాడు ఈ నేర్పుగా చూస్తున్నాడు మనకు నేర్పిస్తున్న ఈ పరదేశి వచ్చి ఇక్కడ మన ప్రాంతం వచ్చి బతికి బతికించి మనకు నేర్పిగా వస్తుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్న కాగా వారికంటే నీవు ఎక్కువ కీడు చేసేదామని చెప్పి నీకంటే కీడు చేసేదామని చెప్పి అలా వారి కంటే ఎక్కువ కీ నీకు చేసేదని అంతే ఇంత భయంకరంగా వాలో కఠిన ఉంది అంటే కఠిన ఆత్మల చీకటి ఆత్మల వాళ్ళను కనిపిస్తున్నాయి మనకు లోతు అను ఆ మనిషిని మీద దుమ్మిగా పడి అలా ఆయన అందరు దుమ్ముగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించి అలా తలుపువి పలగగొట్టుకుని సమీపించి అందరు తలుపు పడగొట్టడం సమీపించిందంట అక్కడ అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి అయితే ఆ మనుషులు చేతి చాపి లోతు ఇంటి లోపలకు తమ యుద్ధకు తీసుకొని తలుపు వేసిరియా అయితే ఆ మనుషులు చేతి చాపింకొని తీసివేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు పిన్నలు పిన్న పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర వారికి కనుమబ్బు కలుగుజేయగా గుడ్డు గుడ్డిసిన వచ్చేసి వాళ్ళ కన్ను మబ్బు చేసినట్ట ఈ దూతలు ఏం చేసిన గుంజుకొని వచ్చి చూస్తే వాళ్ళ కనుమబ్బు కలిగిందంటే వెంటనే వాళ్ళు ఏమైందంట వాళ్ళ కనుమబ్బు కలిగింది కనుక ఇప్పుడు చెప్తున్నారు కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి విసిరి ద్వారం కలుగాక విసికిరిగా అప్పుడు ఆ మనుషులు అప్పుడు మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరు ఉన్నారు అలా లోత ఇప్పుడు చెప్తున్నాడు మరి ఇక్కడ ఎవరు ఉన్నారు నీకు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను అలా ఇక్కడ చూస్తే లోతమడు అక్కడ చూస్తే వాళ్ళ పెళ్లి కాలా ఇక్కడ చూస్తే అల్లుడు బి ఉన్నాడు ఇక్కడ నీ అల్లుడు ఇంకేమంటాడు నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీ ఊరు కూడా కలిగిలండి నీ చుట్టాలుటాను అందరినీ పిలుపలకి తీసుకొని రమ్ము అలా బయటికి తీసుకురాం లెపలు తీసుకురామని చెప్తుండే ఈ చోటు నాశనము చేయవచ్చి అలా ఇప్పుడు చెప్తుంది ఈ చోటును మేము నాశనం చేయవచ్చునియా వారిని గురించిన మొరవ సన్నిధిలో గొప్పదాయను గనక అలా వారి వారు చేసిన మొర యహోవ దగ్గర గొప్పగా అయనంటే సంపుణితి వాళ్ళ పాపం మొర అక్కడ దేవుని దగ్గర చేసుకొని చెప్తుంది ఇక్కడ కనుక దాన్ని నాశనము చేయుటకు యహోవా పంపినని చెప్పగా అలా దాన్ని నాశనం చేసి యహోవా మము పంపునగా అప్పుడు గురి లోతు లోతు బయటకు వెళ్ళి బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడని ఉన్న తన అల్లులతో మాట్లాడలేండి మాట్లాడి లేండి ఏమంటాడు తన కుమార్తెలతో పెళ్ళానని అల్లులతో చెప్తుంది లేండి ఇప్పుడు మనం వెళ్ళిదాం బయట ఈ చోటు విడిచిపెట్టి రండి ఈ చోటి ఇప్పుడు ఇచ్చిపెట్టి రా అండి యహోవా ఈ పట్టణము నాశనము చేయబోచున్నాడని చెప్పాను అలా ఒక చూసి వాళ్ళు చెప్తుండే యహోవా ఈ పట్టణం నాశనం చేయమంటే వాళ్ళు ఇంటున్నరా ఏం చూసాం ఇక్కడ అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వల్లే నుండెను అనలి తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాన్ని నుండానంటే ఎట్లా కనిపిస్తున్నాడు ఎగతాళి అంటే మళ్ళా తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము అలా ఆ దూతలు రెమ్ము దూతలు చెప్తున్న లెమ్ము త్వరపెట్టి రెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా ఈ ఊరి దోషంలో నశింపుపోక నీ భార్యను ఇక్కడ నున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి అలాగే నీ భార్యని ఇద్దరు కుమార్తెలు తీసుకుని రమ్మని చెప్పి అక్కడ వాళ్ళు విన్నారు అల్లుడు ఎగతాలు చేస్తున్నారు కదా కానీ ఏమంటారు నీ భార్యని నీ ఇద్దరు కూతురు మనం ఏముంటారు వాళ్ళు బ్యాడీ తీసుకురామని చెప్తున్నా అతడు తడువు చేసాను అతను తడుగు చేశాను అప్పుడు అతని మీద యహోవా కనికర పడుట వలన అతని మీద కనికర ఆ మనుషులు అతని చేతని అతని చేతిని అతని చేతిని అతని భార్య చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని ఆ దుర్ధర్ కుమార్ చేతులు పట్టుకొని పట్టుకొని వెలుపలు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి అలా అలీయ ఈ పని మనం చేయాలి అలా అంటే చూస్తే దేవుని ఒక తీర్పు ఆ పట్టణంలో వస్తుంది అలా దేవున ఒక రెండు రాక దగ్గర ఉంది కనుక కొందరు ఏం చేయాలి మనం ఏం చేయాలి ఆ దూతలు అంటే ఆ కాలంలో దేవుడు దూత దూతలు అంటే ఇప్పుడు మనం అలా కొందరు ఏం చేయాలా మనం ఈ సువార్థ చెప్పి మంచి స్వార్థ నరకం నుంచి కొందరు ఏం చేయాల దేవుని ఒక మార్గంలో మనం నడిపించాలా ఇప్పుడు ఏం చేయాలా మనం మంచి స్వార్త చెప్పి ఎవరు దేవుని ఒక్కీ రక్షించిపోతానికి దేవుని ఇష్టం లేదు కనుక అలాగే కొందరు ఏం చేయాలా మనం అగ్గిగుండంతో మన వాళ్ళకు మనం రక్షించాలా ఇప్పుడు ఈ దూతలు అంటే మనమే కనుక మనం ఏం చేయాలి నేర్పరికి రక్షాలంటే దేవుని ఒక సువార్త చెప్పి దేవుని వాక్యం చెప్పి ఏం దేవుని దగ్గర నడిపియాలా ఆ దూతలు వారిని వెలుపలో తీసుకొని వచ్చిన తర్వాత దూతలు వెపని తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము అలా నీ ఆ దూతలు చెప్తున్నా నీ ప్రాణం తప్పించి పారిపోము అని ఇంకమంటున్నా నీ వెనుక చూడకము వెనుకకు చూడకము ఈ మైదానంలో ఎక్కడను నిలవక ఈ మైదానంలో ఎక్కడ నిలవక నువ్వు నశించిపోకుండా నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా ఆ పర్వతములో పారిపోని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు ప్రభు అలా కాదు నశించిపోతున్నామో ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది వచ్చి ఉన్నది నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి నా ప్రాణం రక్షణ నువ్వు కృప గణపరిచి నేను ఆ పర్వతనమునకు తప్పించుకొని పోలేను పోలేను ఈ కీడు నాకు సంభవి ఈ కీడు నాకు సంభవించి చచ్చిపో పారిపోటకు పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది ఈ ఊరు సమీపంలో ఈ ఊరు దగ్గర ఉంది ఇక్కడ పోతా చెప్తున్నా అది చిన్నది అది చిన్నది నన్ను అక్కడికి పోనిమ్ము అక్కడ తప్పించుకోపోను అని చెప్పిన అది చిన్నది కదా చిన్నది కదా నేను బ్రతుకుదనని చెప్పినప్పుడు నేను బ్రతుకుదని చెప్పినప్పుడు ఆయన ఇదిగో ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ ఊరు చెప్పిన ఊరు నాశనం చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించి ఈ విషయంలో నీ మన్ని అలకరించి నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము స్వరపడిగా అక్కడికి పోము నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేన నేను అక్కడికి చేరు చూడండి ఒక నీతి మంత్రుడు అంటే ఏం చేస్తున్నా పట్టణం అంత అవి దేవుడు కానీ ఈ పట్నం దోషం శిక్షతో ఉండి ఉండి అలా ఎక్కడికి ఒక నీతి మంత్రుంటే దేవుడు ఏం చేస్తాడు దాన్ని కనకనక్కి పాతుని కాపాడతాడు దేవుడు అలా అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను అందుచేత లోతు సోయరుకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు యహోవా అప్పుడు యహోవా సుధమ మీదను గొమర్ర మీదను యహోవా యుద్ధ నుండి గంధకమును గంధకము అగ్గి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో మైదానం ఆ పట్టణములను నివసించిన వారి నందరినీ ఆ పట్టణంలో నివసించిన వారు అందరినీ నేల నాశనము చేశాను అలలియ రోజులను మన వాళ్ళ బీడ్ వాళ్ళ ఉందో చూస్తే మనం చూస్తే లోజ్ భార్య ఎన్నిక చూసింది ఆగ్ అతని పాపం చూస్తే అక్కడ మనం చూస్తాం దీని వాక్యం మనం అనుభవించి ఏం చేయాలంటే మనం కొందరకు రక్షించాలి ఆ దేవుని ఒక ఉగ్రత ఆ పట్నం మీద ఏమి అది నాశనం చేసింది అయితే యూధ పత్రిక చూద్దాం యూద పత్రిక యూధ చెప్తాడు యూద పత్రిక ఎన్నో బ్రదర్ యూధ ఒకటే ఉన్నది యూధను ఒకటే ధ్యాన్ ట్వంటీ టూ నుంచి ఒకటి ఒకట సందేహ పడువారి మీద కనికరము చూపిడి సందేహ పడికారి మీద కనకరించు ఆ డౌట్ పడే వాళ్ళ మీద మనం ఏం చేయాలి కనకరింపడి ఇంకేమంటుడు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అలా ఈ అగ్నిలో కొందరు నాగినప్పుడు కొందరు రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు శరీర చర్మ అప్రప్రమకు ఏమాత్రము నొప్పకుండా దానిని అసహించుకొనచ్చు భయంతో కొందరిని కరుణించుడి అలా భయంతో కొన్ని కరుణించి ఇక్కడ చూస్తే కొంత అగ్గితో లాగండి అని చెప్తున్నారు ఇక్కడ చూస్తే ఎంతో మంది చూస్తే చాలా మంది అన్ని వాళ్ళేమో అగ్గిల పోతు సిస్టర్ వచ్చింది నా దగ్గర రొమాన్ క్యాటిస్తే సార్ ప్రేర్కి వచ్చింది ఇప్పుడు ఆమె దుబాయ్ పోయింది ప్రేర్ చేస్తే ఆమె బిడ్డేనా అయితే ఒక కళ వచ్చిందంట పెద్ద అగ్గిగుండం మండుతుంది అగ్గిగుండంలో వెళ్ళిపోతున్నట అగ్గిగుండం పోతుంటే దేవుని ఒక పెద్ద హస్తం వచ్చి ఆమె పట్టుకున్నంట ఆమెకు ఇట్లా లాగిందంట లాగిపోకుండా ఇట్లా పట్టుకుని కౌగులించుకున్న అస్తం ఇచ్చిందంట ఆమె వచ్చి చెప్పింది వెంటనే నేను చెప్పిన నువ్వు అగ్గిగుండంలో వెంటనే రక్షణ పొందు మారుమోస పొందు దేవుడిని అవకాశం ఇస్తున్నాను చెప్పినా నేను ఆమె వచ్చింది ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంది ఒక పాఠ పుస్తకం ఇచ్చినా పోయింది మన దేవుడు ఆమె కళును పెద్ద మంటలు వెంటనే వెళ్ళిపోతుంది వెంట పెద్ద ఒక అష్టం వచ్చి గుంజి లాగిందంట ఇక పట్టుకుందని ఒక చిన్న పిల్లలకి ఎట్లా పట్టుకుంటారు పడిపోతుండే అట్ట ఆమె ఆ కళాభాగం చెప్పింది చెప్పంటే కొందరు ఏం చేస్తున్నాను చాలా మంది కొందరు అగ్గిగుండంలో పోతున్నా తెలియకుండా స్వార్త కానీ ఏం చేస్తున్నాను మన మీద ఆత్మల బాలం మోపి ఉంది ఆ దూతల రోతు కుటుంబం ఇట అగ్గిగుండం నుంచి తీర్పు నుంచి బయట లాగింది మనం ఏం కొందరు తీర్పు నుంచి ఆ రెండో అగ్గిగుండం నుంచి తీర్పు నుంచి ఏం చేయాలా మనం వార్త చెప్పి వాళ్ళకి ఏం చేయాలా దేవుని ఒక మార్గంలో నడిపించాలా మనకిచ్చిన భారం స్వార్థ అనే మన మంచి స్వార్థ ఇతరులకు చెప్పాలా ఎందుకంటే ప్రభు చెప్తున్న మార్చు వార్థ నమ్మి భావంతో రక్షింపబడి నమ్మి వారికి శిక్ష ఉండి ఏం చేయాలి నమ్మిదని శిష్యులు చేయండి ఇదిగో సరస్వతికి మీ స్వార్థ చెప్పండి వాళ్ళు శిష్యుగా చేయమన్నాడు దేవుడు ఈ భారం మనం మోపి ఈ భారం ఏం మన నమ్మకంగా చేసుకునే దేవుడిని నిలబడి ఇతరులకు స్వార్థ చెప్పి కొందరికి మనం ఏం చేయాలా రక్షించాలా దేవుడి వాక్యం చేయించు కాకం వేసు ప్రభాదివ నీ సూతం బ్రహ్మసాగురు సూతం చేసుదివ మరి తన రవి చెల్లభ ముట్టని తాకండి కిడ్నీ హీల్ చేయని స్వస్సపరచని ఆరోగ్యం రప్పించి త్వరగా ప్రభా విడుదల పొందాలా మారు మూసరాడ బాష్మం పొందాలా ఇసు ప్రభ కుటుంబంతో రక్షణ పొందాల విశ్వ్రభను కరెంట్ని కావ్యస్తులు ముట్టని తాకండి శ్సపరచని ఆరోగ్యం దాన్ని సంపూర్ణ ఏసు కింద విడుదల ప్రకటించాను అలాగే నాది ఆత్మశ జీవజల ప్రకాశం చేసి మీ సాక్షి కుటుంబానికి నిలబెట్టుకుండి ఇష్టప్రభ నా దీవానికి సొత్తం ఆ చిన్న పాపకు మీరు పూర్తిగా స్వస్థత ఇచ్చేయండి అలాగే ఇష్టప్రభ మీరు మట్టి స్వస్థత ఆరోగ్యం దాన్ని అనారోగ్యం తొలగించండి నా దీవానికి సొతం నీ పరిశుద్ధ గాయాల స్వస్థ ఉంది కనుక అలాగే మీరే ప్రభా విడిపించి ఆ కుటుంబం అబ్ధుకం చేసి విశ్వాసం కలిగి రక్షణ దండి నా దీవానికి సొతం వామిటింగ్ వేస్తున్నాం ఆగిపోయి ప్రభా ఇంకా మన పర ఇకి వస్తుంది ఆ ఇకిల్వి రావద్దు ఆ లివర్ ప్రాబ్లం ఏం ఉందో ప్రభా అది స్వచ్ఛపరచండి ట్యూబ్ స్వస్సపరచం చెబు చెవులు స్వచ్ఛపరచండి ఏం సైడ్ ఎఫెక్ట్ చేస్తుండ్రు తొలగించి మీ జీవజలం పంపించి జిమ్ చేయండి అలా వాక్షన్ చెప్పాలా సేవలు నా దీవం మీరే కారణించండి సైతాంత కాల్చిని నా దీవానికి శ్రోతం మీరే ఆత్మధర కుమరించి గొప్ప నిలబెట్టుకొని నా దీవానికి శ్రోతం చేసాం మన తనయస్సు ప్రభా మన దిలి బ్ర చెప్పిన పతి కుటుంబం ప్రభా మీకు మీకు పని చెప్తున్నాం మీ అస్తం ద్వారా స్వస్సపరిచి కష్టం నష్టం తొలగించి ఆరోగ్యం నప్పించి వాళ్ళ రక్షణ తెచ్చి మరణిస్తున్న ప్రస్తుతం ఆమెను బ్రదర్ పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనికరం మా దేవా ఇస్రాయేలీల తండ్రి గొప్ప దేవ నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయమందు ప్రభ నీ వాక్యంధార ప్రభ మీరు మాతో మాట్లాడినారు ప్రభా నైనా తండ్రి ఏ రీతిగా అయితే ప్రభా నాయన ఆ యొక్క సుధమ పట్టణం పట్ల మీరు తీర్పిచ్చినైనా దానికి శిక్ష విధి కాబట్టి ప్రభ ఏ విషయంలో కూడా ప్రభానైనా తండ్రి మేము నాయన తండ్రి ఎంతో మందిని మేము చెప్పినావు ప్రభ అగ్నిలో నుండి కొందరిని మీరు రక్షించమన్నావు ప్రభ ఆ రీతిగానే ప్రభ ఎంతో మంది కొరకు మేము ప్రయాస పడాలా ప్రభా నైనా తండ్రి కాబట్టి ఎంతో మందిని ప్రభా నైనా తండ్రి నీ రక్షణ మార్గంలోకి మేము నడిపించాలా ప్రతి స్థలంలో ప్రభా గురించిన సువార్త మేము ప్రకటించాలా మీ యొక్క గురించి ప్రభ నీ నామమును గురించి ప్రతి మేము నీ కొరకు సువార్త ప్రకటించాలా ప్రభా నైనా ఆ రీతిగా తండ్రి సువార్త ప్రకటన మేము చేయాలా ప్రభా నైనా కాబట్టి ఎన్ని మాకున్న ఆటంకాలున్నా ప్రభ వాటన్నిటిని ఛేదించుకొని ప్రభ నీ స్వరం విని నాయన నీ యొక్క ఆత్మతో శక్తితో బలముతో మేము నింపబడి నీ ఆత్మ ద్వారా నడిపించబడి సమస్తము ప్రభా నైనా నీకు మహిమకరంగా ప్రభా నీ చిత్త ప్రకారంగా ప్రభ నీ యొక్క సమస్తము నీ పేరిట చేర్చేలాగా నీకు మహిమ తీసుకొచ్చేలాగా ప్రభ ఆయన మమ్మల్ని మీ కొరకు బలమైన సాక్షులుగా లేవనెత్తండి ప్రభా తండ్రి లోతు ఎప్పుడైతే ప్రభ మీరు చెప్పిన మాట ప్రకారం ప్రభ అతన్ని మీరు రక్షించినారు ప్రభ తండ్రి కాబట్టి ఎంతో మందిని కూడా మేము ఆ రీతిగానే నిస్సువార్థ పరిచయం మేము చేయాలా ప్రభ నాయనా తండ్రి ఎక్కడ కూడా మేము అభిధేయత చూపించకుండా ప్రభ ఎక్కడ కూడా మాలో అపవిత్రత ఉండకుండా ప్రభ మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధంగా జీవించాలా నాయనా తండ్రి తండ్రి మా మాటల్లో కానీ చూపుల్లో కానీ ఆలోచనల్లో కానీ తలవంతుల్లో కానీ నడవడికలో నైనా ప్రతి విషయంలో ప్రభ మేము క్రీస్తుకు మాదిరిగా క్రీస్తుని పోలి క్రీస్తు అడుగుజాడల్లో మేము నడుచుకునే జీవితం మాకు దయచేయండి ప్రభ తండ్రి నా ఎందు విశ్వాసం ఉంచువారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తావన్నో ప్రభ ఆ రీతిగా ప్రభానైనా నీ వాక్యము నమ్మదగినది ప్రభ ఈ చివరి దినాల్లో ప్రభ నీ రాకడ దినంలో ప్రభానైనా తండ్రి నా ప్రభానైనా నీ యొక్క వాక్యాన్ని మేము ప్రకటించాలా అయినా తండ్రి సకల జనులకు నీ రక్షణ సువార్త ప్రకటించాలా ప్రభ ఆ రోజు నువ్వు చెప్పినావు ప్రభ యహోవా ఆత్మ నా మీదకు వచ్చి అన్నది బీదలకు సువార్త ప్రకటించటకు విరిగి నలిగిన వారిని దృఢపరచటకు బంధకాలలో ఉన్న వారికి విముక్తి కల్పించటకు చెరసాలలో ఉన్నవారికి ఆ చరల నుంచి విడిపించటకు ఆయన ఆత్మ నా మీదకి అనుగ్రహించి ఉన్నదన్నావు ప్రభ కాబట్టి ప్రభ నైనా మీరు ఏ రీతిగా అయితే ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన పరిచర్య చేశారో ప్రభ అలాంటి పరిచర్య ప్రభ మేము చేయలాగున్నా తండ్రి మీరు మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి ఆ రీతిగా నాయన మీరే మా పట్ల మీ మార్గము త్రోభ సరళం చేసి నాయన అనేకుల కొరకు ఆ రోజు మీరు ఎంతగానో ఆ కలవరి శిలిలో ప్రభ మీరు చూపించిన ప్రేమ మీరు పడిన బాధ శ్రమ ఏ నరుడు పొందలేదు ప్రభ అంత బాధ నేను అంత శ్రమ అనుభవించింది అభాగ్యులమైన మేము ఆయన పాపులమైన మా కొరకే ప్రభ మీరు దేవుడై ఉండి కూడా ప్రభ నాయన నైనా దాసుని స్వ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మిమ్మల్ని మీరు రిక్తునిగా మార్చుకొని సాత్వికుడై దేన మనసు కలిగి ఈ లోకంలో ప్రభానైనా మీరు జీవించినారు ప్రాభ అలాంటి జీవితం ప్రభానైనా మేము జీవించాలా ప్రభ మీరు ఎట్లయితే ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రాయస పడినారో అలాంటి ప్రాయాసము ప్రేమ కలిగి మేము కూడా అనేకుల పట్ల ఆ కలవరిశిలలో మీరు చూపించిన ప్రేమే అనేకులకు ప్రభ మేము చూపించాల అలా మీకు మాదిరిగా నీకు నమ్మకమైన పరిచారకులుగా దాసులుగా ప్రభ నమ్మకమైన నేను నీ బిడ్డలుగా మేము ఉండాలా ప్రభ ఎక్కడ కూడా మా స్వనీతిని స్వబుద్ధిని మేము ఆదరం తండ్రి నా ప్రవర్తనంతా నీ అధికారానికి లోబరుచుకుంటున్నాను ప్రతిదీ నీ ఆలోచనల తలంపులకు నేను లోబరుచుకుంటున్నాను నువ్వు నా పట్ల కలిగిన ఉద్దేశము నా పట్ల కలిగిన చిత్తము ప్రభ తండ్రి నీ మాట శ్రద్ధగా విని గైకొని నైనా ప్రతిది ఆ రీతిగా నడుచుకోలాగున ప్రతిది ఆ రీతిగా నీకు మహిమకరంగా చేయలాగున మీరే నడిపించండి ఆ రీతిగానే ప్రభా ప్రతి స్థలంలో మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఆ పాపను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ నైనా ఆ ముట్టండి తాకండి స్వస్థపరచండి మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగుతుంది ప్రభా ఎందుకంటే స్వస్థపరిచే యహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు అవుతండ్రి వైద్యులకు మించిన పరమ వైద్యుడు ప్రాభ ఏది లేదు ప్రాభ నమ్మట నీ అని నువ్వు మమ్మల్ని అడిగినవు ప్రభ అలాంటి నమ్మకము విశ్వాసం మేము కలిగి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డను ముట్టండి తాకండి స్వస్థపరచమని నేను ఏసుక్రీస్తు నామంలో తండ్రి మీ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే ప్రభా రవిచల్ల బ్రదర్ ని కావ్య సిస్టర్ ని తండ్రి రేణుకా సిస్టర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాళ్ళకున్న ప్రతి అనారోగ్యం నుంచి మీరు స్వస్థత ఇచ్చేయండి ప్రభ ప్రతి ఒక్కరికి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగుతుంది అన్నావు ప్రభ ఆ గాయముల ద్వారా ఉన్న స్వస్థత ప్రభ రేణుకా సిస్టర్ కి అలాగే మనోజ్ అలాగే ప్రభా నైనా కావ్య సిస్టర్ కి ప్రభా నైనా తండ్రి రవిచల్ల బ్రదర్ కి ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక నీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది ఏసుక్రీస్తు నామంలో కలుగును కాక ప్రభా తండ్రి ఏ విషయంలో కూడా మేము అనుమానించకుండా సందేహించకుండా అభ్యంతర పడకుండా ప్రభా నీ వైపు చూస్తూ ముందుకు నడవమన్నావు ప్రభా తండ్రి నేను నీ వైపు చూస్తేనే ప్రభా మేము ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఏ రీతిగా ఉన్నా కానీ ప్రభా మేము భయపడం ప్రభ ఎందుకంటే నువ్వు నమ్మదగిన తండ్రి కానీ ఆపత్కాలంలో ఎంతో నమ్మదగిన దేవుడవు ప్రభ కాబట్టి అలాంటి దేవుడు నమ్మదగిన దేవుడో కాబట్టి నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదన్నో సింహపు పిల్లలైనా లేమి గొలవై గాని ఎహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదన్నో అలాంటి ప్రేమ కలిగిన దేవుడో అలా నీ బిడ్డల పట్ల ఎన్నడు విడవని ఎడబాయని దేవుడవు తండ్రి కాబట్టి ప్రభ మా విశ్వాసాన్ని నీ వైపు చూస్తూ కొనసాగిస్తూ నాయన ప్రతిదీ నీ మీద ఆధారపడి నిన్ను ఆశ్రయం చేసుకొని మాకున్న ప్రతి సమస్యల నుంచి నీ దగ్గర పరిష్కారం వెతుక్కుంటూ నాయన మేము ముందుకు పోవలాగిన సహాయపడండి ఆ రీతిగానే ప్రభా సిస్టర్స్ ని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా అలాగే ప్రభా నాయన తండ్రి నాయన తండ్రి మీరు అక్కడ దినంలో మేము ఉంటున్నాం ప్రభా నాయన తండ్రి తండ్రి కాబట్టి ఎటు చూసినా ప్రభ పాపమే ప్రభ ఎక్కడ కూడా ప్రభానైనా తండ్రి పరిశుద్ధత లేదు ప్రభ ఎక్కడ చూసినా అపవిత్రత ప్రభానైనా కాబట్టి మేము ఎలాంటి అపవిత్రతలోకి ఎక్కడ ఈ లోకానుసారంగా మేము చెక్కపడకుండా ప్రభ పరిశుద్ధంగా మేము జీవించి అనేకులని పరిశుద్ధులుగా మార్చడానికి మా బ్రతుకు దినములంతా ప్రభ ప్రాయసపడులాగను మీ సన్నిధి మీ కృప నిత్యము ప్రభ మాకు తోడుగా ఉంచి నీ నీతి అనే దక్షిణ హస్తము ప్రభ మా మీద దయచేసి ప్రభ ఏ కీడులో మేము పడకుండా ప్రభ ప్రతి పరిచర్యలో ముందుకు పోయేలాగా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా యొక్క ఆత్మీయతలో పరిచర్యలో ఆ యొక్క సరిహద్దును కూడా మీరు విశాలపరిచి నీ వాక్యము ప్రభా నీ ప్రవచనం మా జీవితాల్లో కూడా స్థిరపరిచి నెరవేర్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధు తండ్రి వందనాలైనా ఇస్రాయలు గొప్ప దేవాకృతికి తెలియసాయా అంతరంగ బంధు మమ్మల్ని అందరినీ యువతులుగా ఇస్రాయలుగా మార్చుకున్నారు మీ యొక్క మరణ భూస్థాపన పూర్వం ద్వారా దాన్ని మీకు వందనాలు కాబట్టి నైనా మీరు పొందిన గాలి చేత మాకు స్వస్థత మీ వాక్యంలో స్వస్థత ఉంది అవును ప్రభు స్వస్థత అనుగ్రహించి గొప్ప దేవుడు మీరేనైనా కాబట్టి ఎవరెవరైతే తను మళ్ళీ అనారోగ్యంతో బాధపడతారో వ్యక్తిగతంగా వారందరినీ దర్శించండి ఇచ్చినాం ప్రభు మీ యొక్క మాటలోనే తండ్రి జీవం ఉంది నైనా కాబట్టి తండ్రి ఆ యొక్క జీవం వారి జీవితాలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను వచ్చింది మీకు జీవం ఇవ్వడానికి అది సమృద్ధి జీవం కాబట్టి కావ్య సిస్టర్కి రేణుకా సిస్టర్ కి రవిచల్లా బ్రదర్ ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి ప్రభు వారందరి జీవితాలలో తగిలి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి దురాత్మ శక్తులను ఏసిన గద్దిస్తున్నాం అపవిత్ర ఆత్మలని ఏసు పరిశుద్ధ నామంన గద్దిస్తున్నాం లాడ్ హీల్ దెమ్ రైట్ నో విన్ జీజ స్ప్రెషస్ నేమ్ వారి తల నుంచి అధికారుల వరకు సంపూర్ణమైన స్వస్థత దయచేయండినైనా గొప్ప సాక్షరం లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ మీరు ఆకపోరుచుకోండి ఈ రాత్రి మంచి ధర దయచేసి వెహికొని స్మిర్శించేలాగానే సహపడమని ఏసు క్రీస్తు నాన ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం నైనా పరిశుద్ధ మహిమల రాజా కృపల దేవ మహోన్నతుడ ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణం ముళ్ళు వచ్చిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తిమంతుడ నీకు వందనాలైనా ఇచ్చే సమయం బట్టి నీకు దినమంతా రాత్రంతా పగలంతా మమ్మల్ని కాచి కాపన్న స్తోత్రం నైనా ఎందులో గతించి పోతుర్దే మమ్మల్ని మాత నీ సజీవు లెక్కలు ఈ సంధిలో మాకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రం అయినా ఇంకా చిన్న పాపను ముట్టి తాకి స్వథపరచున్న ఆయన దేవుడికి సంపూర్ణ విడద దచ్చిన సంపూర్ణ స్వస్థత దచ్చింది నామానికి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకున్నయన కామమ్మ సిస్టర్ ముట్ట తన కూడా రిపోర్ట్లో ఆరుమండీ స్వస్థ పచ్చి ప్రతి పాటలో జీవం బలం శక్తి దండి నమానికి మహిమ తెచ్చుకున్నారు ముట్టండి వెనుక సిస్టర్ ముట్టండి ఇంకా కొంతమంది పేర్లను కూడా దీవించు ఆశ్చర్యం బలపరచు దేవానికి స్తోత్రం నాయన పరిశుద్ధ ఆత్మ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నయన ఇసుప్రభ ఈ కేబి ప్రతి కుటుంబానికి జ్ఞాపం చేసుకుని ఇచ్చిన సమయం బట్టి నీకు స్తోత్రం నాయన దేవ డాక్టర్ల మీరు పరమ వైద్య దేవాన్ని గాయపన్న సంత సంపూర్ణ విడుదల దండి దేవాన్ని మహిమా ఘనత ప్రభావం తెచ్చుకోండి దేవాని నామానికి మహిమ తెచ్చుకునే దేవ ఈసయానికి వందనాలు దేవా మీరే ఆత్మకార్యం జరిగించి మీరు ఆత్మ తయ్యాలని ఈశ్వంలో బంధించి సమస్త మహిమా ఘనత నీ నామానికి కలుగుక నజని ఈసుకున్నాడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేజరాడన్నా తండ్రిందా బ్రదర్ హలో సరే సరే తండ్రి ఈశుప్రభానికి బంధనాలు రజ బ్రహ్మ సక్యా కబుల గొప్ప దేవానికి బంధనాలు రజ మైమగల తండ్రినికే బంధనాలు రజ అద్భుతకరుడ ఆశ్చర్యకరుడానికి బంధనాలు రజ ఈసుప్రభాను పరమ వైద్యుడు తండ్రినికే బంధనాలు ఏసుప్రభ విశేషంగా రవిచల్ల బ్రదర్ విషయమే ప్రాధిస్తుంది తండ్రి బ్రదర్ని ముట్టండి తాకండి ప్రభ సంపూర్ణంగా నువ్వు హీల్ చేయండి ప్రతి ఒక్క అవయో నార్మల్గా ఫంక్షన్ కావాలా ప్రభా న రజను పరమ వైద్యుడు అండి బ్రదర్ను స్వస్థపరచండి కావ్య సిస్టర్ విషయమే ప్రార్థిష్టం తండ్రి ముట్టండి తాకండి ప్రభా మంచి ఆరోగ్యము దాయిచేయండి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని దాయిచేయండి ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి మరి సిస్టర్ కు ప్రార్థన శక్తి దాయిచేయండి నా ప్రభా నీకే వందనాల రోజా పరిశుద్ధుడా నీకే స్తోత్రం తండ్రి ప్రతి ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి ప్రభా ఇచ్చిన పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభ చదులోని జ్ఞానము దయచేయండి వాళ్ళ ఫ్యూచర్ ను బ్లెస్ చేయండి ప్రభా నా తండ్రి నీకే వందనాల రజ ప్రభ నన్ను కూడా ముట్టండి తాకండి ప్రభ సంపూర్ణంగా హీల్ చేయండి ప్రభా శరీర ప్రతి తీసేసి స్వస్థపరచండి నా ప్రభానికే వందనాలు ఇంకెవరెరు విషయమే ప్రార్థిస్తున్నాం తండ్రి నువ్వు ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నా ప్రభానికే వందనాలు రజ ఈ గ్రూప్ లోన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభా హృదయ వాంఛలను తీర్చండి ప్రభా నా తండ్రి నువ్వు కార్యం జరిగించి అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించమని వేసినాం నడుచున్నాను తండ్రి అమీన్ తండ్రి పరిశుద్ధుడా కృపమేడా దయామేడా మీ పరిశుద్ధ నామానికి స్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఏ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ పరిశుద్ధ నామానికి చెల్లిస్తుంటున్నాం నయనా అనేవి రకాల సమయం నుంచి కాచి మీ కృపల బాధలు పరిచి నాయన మేము ఇక్కడ కోరుకొని నిస్తృతించి గణపరచటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం ప్రభు మా తండ్రి నీవే నామదగిన దేవుడు ప్రభు ఈ లోకంలో ఎవ్వరు నమ్మదగిన వారు కాజ తండ్రి విములం బట్టి మేము అతిశయించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ఈ లోక నటన గతిస్తుందని మీరే చెప్తున్నారు నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నేను ప్రభావ మేము మెలకువగా ఉండి నేను స్తుతించి కనపరచాల ఆ ఇచ్చినందుకు స్తోత్రం నాయన నా తండ్రి రేణి కసిష్టను ముట్టి తాకు ప్రభా మంచి ఆరోగ్యం దేని మన బ్రోజను కూడా ముట్టి తాకు స్వస్థపరచండి నా తండ్రి మరి చిన్న పాపను కూడా ముట్టండి స్వస్థపరచండి ప్రభావం మీకు స్తోత్రం రజా ఆయన మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి అలాగే నాయన రవిచల్ల బ్రదర్ ముట్టి తాకి స్వస్థపరచండి కిడ్నీ హార్ట్ను ముట్టండి ప్రభావ సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన ప్రభావ నువ్వు డాక్టర్లకే పరమ డాక్టర్ కనుక ఆయన నిన్ను బట్టి మీ నామాన్ని బట్టి నా తండ్రి ప్రార్థిస్తున్నాం మీ ఆత్మకార్యం జరిగేసి మీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రభు మీకు స్తోత్రం అలాగే నాయన కావ్య సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన మీరే నా తండ్రి ముట్టి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా నా తండ్రి ప్రభా నా తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడు సహాయం చేయగల సమర్థుడు అని నమ్ముతున్నాం ప్రభా అన్న కూడా నా తండ్రి రక్షణ భాగ్యం దయచేయండి నా తండ్రి వాళ్ళ పిల్లలను ముట్టి తా స్వస్థపరిచి స్టడీలో మంచి జ్ఞానం దయచేయండి ఆ కుటుంబాన్ని మొత్తం రక్షణ భాగ్యంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి కేఎంలో ఉన్న ప్రతి ఒక్క వీడను బట్టి చెల్లిస్తున్నాం నాయన మీరే నా తండ్రి అందరినీ మీరెక్కల సాటిన భద్రపరచుకొని మీ సాక్షులుగా నిలబెట్టుకోమని మీ మహిమ ఘనత ప్రభావాలు మీ పరిశుద్ధ నావానికి చెల్లిస్తాను మన ప్రభు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండున గాక ఆమెన్ సావి సిస్టర్ మనోజ్ బ్రదర్ అందరికీ ప్రైజ్ అందరికీ ప్రైజ్ అన్నా